స్వతహం హరేత్ యోగారూఢత ఆపాదయేది స్వత అంటే తనంత తానుగా ఉద్ధరించుకున్నవాళ్ళే అంటే పైకి తెచ్చుకున్నవాను చాలా పైకి రావాలా జీవితంలో అని పెద్దలు సలహా చెప్తారు పురాణాన్ని నేను ఇలా తిరుగుతున్నాము జీవితంలో పైకి రావాలంటే కృష్ణుడు చదువుకోవాలి అని చెప్తారు ఆ పైకి రావడం ఉద్ధరించుకున్న వాళ్ళే సో అదే అదే పద ప్రయోగం ఎక్కడ కూడా అంటే ఇక్కడ ఇక్కడ పైకి రావడం అంటే ఏమిటి యోగారూహుడు కావాలి అని యోగారూహుడు ఎప్పుడవుతాడు ముందు ఆరు వృక్షు కావాలి ఆరు వృక్షు అయ్యి కర్మయోగాన్ని ధ్యాన యోగాన్ని రెండు ఒకే కాలంలో మనం ఆచరణలోకి పెట్టుకుంటాం ముందుగా అడిగిపోయి సంసారంలో ఉంది వినక్తిని కలిగి వివేకవంతులై ఈశ్వరుణ్ణి అలా భజిస్తూ ఉంటే అది ఆరు వృక్షు యొక్క మార్గం వాడు ఆరోహుడైపోతాడు అది అనంతటై కాబట్టి మనం ఆ పని మనం చేయాల్సి ఉంటుంది నాత్మానం అవసాదయే నా సోమయేత్ తనను తాను కింద పడిపోయేట్లా చేసుకోవాలి తన తన యొక్క ముప్పు తానే కొని తెచ్చుకోరాదు అలాంటి పొరపాటు ఎప్పుడూ మనిషి అలాంటివి చేస్తూ సో ఇప్పుడు ఉదాహరణకి ఈ పార్టీలోనే ఉంటూ ఉంటాం రాత్రి ఎనిమిదికో తొమ్మిదికో మొదలుపెట్టి రాత్రి పన్నెండు ఒంటి గంటల దాకా తిండి తిని తాగి డ్యాన్స్ చేసి ఏదో అప్పుడు కారు ఎక్కుతారు రెండు గంటలకో మూడు గంటలకో ఇప్పుడు మత్తుగా కారులో కూర్చుని కారు నడుపుతూ ఉంటాడు ఈ కారు ఎవరి మంది కొంచెం పనిస్తాయి ఎవరోలో ఆ పార్టీ వీడిని తీసుకెళ్లి జైల్లో పనిస్తారు ఆ తనను తాను నాశనం చేసుకోవడం ఉంటాయి ఇలా వార్త చదివి మేము చెప్తున్నాం మీరు గుణధిలో ఉంటుంది లంచం పుచ్చుకుంటాం ఈ లంచం అనేది ఎలా ఉంటుందంటే వెయ్యి రూపాయలే కదా తీసుకున్నాం ఒక్కసారి అనుకుంటాం ఒకసారి అలవాటు పెడితే ఈసారి వెయ్యలతో తృప్తి కావాలి పదివేలు కావాలి పదివేలు పుచ్చుకున్న వాడికి లక్ష కావాలి అలాగే కోటి ఇన్ని కోటి ఏం చేసుకుంటాం భోజనం చేయడానికి పాతికి రూపాయలు ఖర్చు పెడితే మీరు రోజుకి కావాల్సిన భోజనం చేస్తారు ఇంకా అంతకంటే ఏం చేస్తారు డబ్బు ఆ ఇక్కడ దాచిపెట్టాం అక్కడ దాచిపెట్టడం ఇలాంటివి ఈ విధంగా ఆత్మానం అవసాద ఏ తానను తాను అధోగతికి పంపించేస్తాడు మంచాన్ని కొట్టుపెట్టి వాడిని అరెస్ట్ చేసి నాటికి వంద కోట్లు సంపాదించాడు ఏం సంపాదించాడు వంద కోట్లు సంపాదించాడు ఏం సంపాదించాడు అలా ఉండకూడదు ఇప్పుడు ఒక దృష్టాంతం చెప్తా నయాగరా జలపాతం అని ఈ నయాగరా జలపాతానికి ఎక్స్ట్రీమ్ లో అంటే నది ఎలా వస్తూ ఉంటుంది జలపాతం పడుతుంది అక్కడ ఆ నదిలో పడ్డారో ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా తమను తాము రక్షించుకోవాలి ఆ రక్షించుకోవడం ఆలస్యం చేస్తే వెళ్ళి జలపాతంలో పడితే ఇంకా ప్రాణాలు పోతాడు వాళ్ళలో ఒకడేం చేశాడు ఒడ్డుమించి ఎవరిలో తాడు వీసిడారు ఆ తాడు పట్టుకున్నాడు ఇంకొకడు చూశాడు ఈ తాడు సన్నగా ఉంది పైగా ఏమో ఇలా ఇలా ఊగిసేలా ఈ తాడు పట్టుకుంటే ఉపయోగం ఏమిటి పెద్ద పక్కనే పెద్ద దొంగ ఒకటి వస్తుంది ఆ దొంగని పట్టుకున్నాడు పెద్ద దొంగ ఉన్నవాడున్న వల్ల పెద్ద దొంగ పట్టుకున్నాడు ఈ పెద్ద దొంగ అయితే మనం తాడు మనం ఏం అని పట్టుకున్నాడు కొంతసేపు ఈ తాడు ఇటు ఊపుతున్నమాట వాస్తవం సన్నగా దొంగ ఎట్టుంటుంది తాడుతో పోలిస్తే దొంగలో ఉండో ఉంటుంది తాడు సన్నగా ఉన్నారు ఇటు అటు ఊపుతున్నా ఆ థాడు పట్టుకున్నాడు క్రమక్రమంగా ఆ తాడు తోటి గట్టి మీద వచ్చాడు ఈ పెద్ద దొంగ పట్టుకున్నాడు చూసారా వాడు ఆ దొంగ మీద కూర్చున్నాం అమ్మయ్య మనం పెద్ద దొంగ మీద హాయిగా కూర్చున్నామని మెళ్లి వెళ్లి జలపాతంలో పట్టాడు చర్చిపోయాడు జలపాతం ఆ రకంగా మనము ధనము అధికారం బంధువులు ఇళ్లు వాకిళ్లు ఇన్సూరెన్స్ పాలసీలు స్టాకులు హెల్త్ మందులు మాకులు ఇవన్నీ పెట్టుకున్నందుకు రెఫ్రిజిరేటర్లు ఇవన్నీ పెంచేసుకుని పెద్ద పెద్ద ఇళ్ళు వాకిళ్లు లోబీళ్లు బంధువులు కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు ముని ఈ దొంగ రక్షిస్తుంది అని ఆ దొంగ పట్టుకుంటాడు పట్టుకుని వెళ్ళి సంసార సముద్రంలో జలపాతంలో పడి ప్రాణాలు పడుతుంటాడు తెలివైన అది అధోమయే ఆ దొంగను పట్టుకోకూడదు ఆ దొంగ వీడేం పట్టుకోవాలి సన్నగా సూక్ష్మంగా ఉన్న తాడు పట్టుకోవాలి ఏమిటా తాడు ధ్యాన యోగం అది పట్టుకోవాలి పట్టుకుని తన హృదయంలో ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి దర్శించడం అభ్యాసం చేయాలి మనస్సుని ప్రసన్నంగా చేసుకోవాలి అది తాడు అంటే అది పట్టుకుంటే గిట్టెక్కేస్తాడు యోగారూపుడు అయిపోతాడు కాబట్టి చూడండి ఇది ఇంకేదో ఇలాగా స్పిరిచువల్ ఉపన్యాసంలో ఇలా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నానని వినాలి మీరు వింటున్నారని శివానంద ఆశ్రమంలో ఉన్నాను కాబట్టి ఇలాగే ఉంటుంది ఈ ప్రసంగం అని నేను నాట్ సేమ్ లైక్ దట్ ట్రూ నేను అది మీరు అది వినాలి శివానంద ఆశ్రమం అదే యోగ్యంగా ఉంటుంది దాంట్లో సందేహం అనేది కానీ నేను చెప్తున్నది నేను చెప్తున్నదంటే నేనేదో ఒక వ్యక్తిగా చెప్తున్నదని కాదు శాస్త్రం చెప్తున్నది ఇది రెండు సత్యం రెండు వందల శాతం శక్తి మీరు దేహాన్ని దేహాన్ని ఆనుకుని ఉన్నటువంటి పదార్థములను ఇల్లు వాకిలి డబ్బు దశకం బ్యాంక్ అకౌంట్లు వీటిని తర్వాత దేహం చుట్టూ ఏర్పడిన సంబంధాలని కొడుకుకోడరు భార్యాభర్త మనవాళ్ళు నూని మనవాళ్ళు నా పేరింటి వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని అకౌంట్లని ఇవనేవని ఈ దొంగని కొట్టుకుని ఈ దొంగ మనకు పెద్ద ఎంత పెద్ద దొంగ ఉంటే రక్షణ ఎవరు చెప్పాడు ఆ దొంగను పట్టుకున్నవాడు మునిగిపోవడం ఖానం ఈ దొంగదారి దొంగను వదిలిపెట్టేసి అది ప్రవాహంలో ఎదురు ఉంటుంది ఆ దొంగ దాన్ని వదిలిపెట్టేసి ఆత్మధ్యానము అనే తాడు పట్టుకుంటే అది సూక్ష్మంగా ఉంటుంది ఈ దొంగను వదిలిపెడితేనే మీరు తాడు పట్టుకోకూడరు ఇది అది రెండు కొట్టుకోవడం కుదరదు కాబట్టి ఆత్మ తన జీవితాన్ని అధో మార్గంలో వెళ్ళనివ్వకూడదు ఊర్ధ్వ మార్గంలో ఉన్నతమైన ఆకాంక్షతోటి వెళ్ళాలి శ్రీరామకృష్ణ వారు అంటూ ఉండేవారు ఊర్ధ్వ దృష్టి ఉండాలి అధోదృష్టి ఉండకూడదు వారు అధోదృష్టి అంటే భోగాలు సుఖాలు అది అధోదృష్టి ఊర్ధ్వ దృష్టి అంటే ఆత్మధ్యా ఊర్ధ్వ దృష్టి సో అలాగుండి తనను తాను ధరించుకోవాలి అంతేగాని నా అధోరణే అలాగే జీవితంలో ఎప్పుడూ కూడా తానను తాను నిందించుకునే దృష్టి ఉండకు నేను మేమో సంసారంలోనే మాకే నీ గొప్ప అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని అని అన్నాడు అంటే వాడు తాను తక్కువ చూసుకుని అధో మార్గంలో పోతున్నాడు అని ఆ మార్గేమో సంసార బాధ్యతలు ఉన్నాయండి యోగాలన్నీ ఏమో మీరంటే అన్నీ కూర్చున్నారు కాబట్టి మీకు కుదురుతాయి కానీ అని మీరు అనేశారంటే ఇంకా అసలు ఆరంభానికి ముందే డిఫీట్ అయిపోయింది గుర్రం పరిగెత్తడానికి ముందే ఓడిపోయిందంటే అలాంటి తక్కువ ఆలోచన ఎప్పుడూ చేయకూడదు ఈ ధ్యానము మోక్షము అన్నది సన్యాసుల కోసమనో లేకపోతే మరొకల కోసమనో కాదు ఇది మానవ మాతృలకు దీని ఎందు అధికారము లేదు మీరు సంసారమునందు ఎవడికి విరక్తుంటే వాడే మోక్షానికి అరుగురైపోతారు కాబట్టి ఎప్పుడు కూడా చిన్న ఆలోచన తక్కువ చూపు తగదు ఉన్నతమైన ఆలోచనలో మహోన్నతమైన ఆలోచన నన్ను నేను ఉద్ధరించుకుని ధ్యాన యోగం ద్వారా మోక్షాన్ని పొందుతాను ఆత్మైవహీ యస్మాత్ ఆత్మనో బంధు చూడండి నేనున్నా నాకు బంధువు ఎవరు మనం అనుకుంటాం బంధువు అంటే మన రక్షిస్తాడు మనకి తోడుగా ఉంటాడు కష్టకాలంలో సహకారంగా చేస్తాడు మన అని మీరు అనుకుంటారు అది అది పరాధీన ఎప్పుడు కూడా నేను నీకు నేను ఆ వ్యక్తికి సహకారం చేస్తాను నేను ప్రేమిస్తాను నేను సేవ చేస్తాను నేను పైకి తీసుకొస్తాను అని ఉండాలి కానీ నాకు మీరందరూ సేవలు చేస్తూ ఉండండి మీరు లేకపోతే నేను ఏమైపోతానో నాకు మంచిగా కావాలంటే ఇచ్చి వడుగుండడు మందు రోగం వస్తే మందు ఇలాగంటి తక్కువ చూపులో పడిపోకూడదు ఈశ్వరుడే నాకు బంధువు సకల ప్రాణులను రక్షిస్తున్న ఈశ్వరుడు నన్ను రక్షిస్తాడు అని ఈశ్వరుని భరోసా మీద బతకాలు కానీ ఏమన్నా బాగుమంది పక్కనే ఉన్నాడు ఎప్పుడైనా రోగం వస్తే అపోలో పట్టుకెళ్తాడని ఇలాంటి భరోసాతో బతకనే కూడదు స్ అలా ఈ భరోసాలు వేస్ట్ ఏదైనా రోగం వస్తే బాగుమంది అపోలో అంతకన్నా ఉపయోగపడ్డాడు నేను చెప్తున్నాను కదా మీకున్న విషయం ఏదో ఇన్సిడెంటల్గా చేసి మేము చేస్తాం కానీ స్వాభిమానంతో స్వావలంబ స్వాభిమా జరిగి స్వావలంబన రోగం వస్తే వస్తే చూస్తాం ఏదో చేస్తాం ఇప్పుడు రైల్లో ప్రయాణం చేస్తుండగా రోగం వచ్చింది అనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఎవరో సహాయం పడతాం ఒకసారి నేను విమానంలో వెళ్తుంటే నాకేమో రోగం వచ్చింది అనారోగ్యమే చేసింది చేస్తే ఆ ఎయిర్ హోస్టెస్ అఫ్సర్స్ అంటారు ఆవిడ ఉంటూ ఆవిడతో చెప్పాను నేను చాలా కష్టంలో ఉన్నాను నాకు వామిటింగ్ అది వస్తుంది అంటే ఆవిడేం చేసింది చూడు ఈ బాత్రూమ్ నీకు నేను ఫిక్స్ చేస్తున్నాను ఓ బాత్రూమ్ ఫిక్స్ చేసి అక్కడ పైన పెట్టింది నువ్వు ఆ ఎంట్రీ అని ఓ నోటీస్ పెట్టేసింది ఇంకా మిగతా వాళ్ళు ఎవరు నీ లోకి రాదు నువ్వు ఆ బాత్రూమ్ వాడుకోవడానికి నేను వెళ్ళి బాత్రూంలోనే ఉండిపోయాను పద్నాలుగు గంటల ఫ్లైట్ అది న్యూయార్క్ నుంచి దుబాయ్ పద్నాలుగు గంటల్లో సుమారు ఐదారు గంటలు నేను బాత్రూంలోనే కూర్చున్నాను ఎందుకంటే ఒంట్లో బాగా ఆరోగ్యంగా లేదు ఎవరు ఎవరు సహాయం చేస్తారు దేవుడు సహాయం చేస్తారు ఇది చిన్న దృష్టాలు పక్కన గోగమలకి ఉంటే వాడు ఏం చేస్తాడు కాబట్టి స్వామలం మనంతో జీవించాలి ఉన్నవాళ్ళు ఉంటారు ఎవళ్ళని మనం కాదనాం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోలేదు అందరినీ ప్రేమగా చూస్తాం కానీ తన రక్షణ చుట్టుపక్కల వాళ్ళని పెట్టకూడదు వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళకుంటే మంది వాళ్ళు ఎలా ఇప్పుడు పడవలో పడవలో గోదావరి దాటుతున్నారనుకోండి పడవ మధ్యలోకి వచ్చేప్పటికి మీకు భయం వేసింది అనుకోండి పదవ నూమిపోతుంది ఏమన్నా భయం వేసిందనుకోండి పక్కన ఉన్న వాడిని దావులు ఉంటే వాడేం చేస్తాడండి పడవలు నూమిపోతే ముందు వాడే ఊంగిపోతాడు మిమ్మల్ని వాడేమో అనుసరిస్తాడు సంసార సాగరం కదా ఇది అందరూ ఇన్సెక్టిగానే ఉంటారు కాబట్టి ఒకళ్ళని ఒకళ్ళు రక్షిస్తారని కూడా పొరపాటు నన్ను ఎవళ్ళు రక్షించక్కర్లేదు నన్ను ఈశ్వరుడు రక్షిస్తాడు ఈశ్వరుడు ఏదో రూపంలో వచ్చి రక్షిస్తాడు నా నా రక్షణ రక్షణ అంటే ఏమిటి దేహము నేను కాదు అన్నప్పుడు రక్షణ దేనికి రక్షణ అటు ఇది చాలా ప్రాక్టికల్ గా అనిపించకపోవచ్చు ఇంప్రాక్టికల్ గా అనిపించచ్చు కానీ వాస్తవంలో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దిస్ ఈస్ ది ప్రాక్టికల్ థింగ్ కాబట్టి ఆత్మైవ్యాత్మనో బంధు ఈ సంసారంలో అటు ఒంటరిగా వస్తాం మనం వెళ్ళిపోయే ఇప్పుడు ఒంటరిగా వెళ్ళిపో మధ్యలో పది సంబంధాలను ఏర్పాటు చేసుకుంటాం ఒక రకమైన వ్యామోహంలో పడి వీడి ఇది వాడాలి అంటూ అవి రక్షిస్తాయా మధ్యలో వచ్చి మధ్యలో పోయి రక్షిస్తాయా కాబట్టి తన భరోసా మీద తాను బతకాలు తప్పిస్తే ఇంకోహళ్ళ భరోసా అని పెట్టిన భరోసా అంటే తప్పుగా నేను చెప్పట్లేదు ఇచ్చిపుచ్చుకోవడం స్నేహ స్నేహభావం ప్రేమ ఉండాలి కానీ నాకు వీళ్ళందరూ నాకు సేవ చేయాలి అని ఉండకూడదు నేను అందరికీ సేవ చేస్తాను అన్నట్టుగా ఉంది నాకేమీ లోటు లేదు నేను అందరికీ ఇస్తాను నాకు ఎవరు ఇచ్చ నాకు ఈశ్వరుడు ఇస్తాను నన్ను ఈశ్వరుడు రక్షిస్తాడు నేను ఇతరులకు సేవ చేస్తాను అని ఆ ధ్యాన మార్గంలో ప్రాక్టికల్గా చెప్పాలంటే ధ్యాన మార్గంలో తన స్వరూపాన్ని తెలుసుకుని ఆ స్వరూపంలో నిలిచి ఉంటూ అలా ఉన్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి మనోధైర్యం ఆత్మ బలం ఆత్మబలం ఆత్మబలంతో ఆత్మబలమే బలం అంతేగాని ఇల్లు వాకిళ్ళు బంధువులు పత్రాలు ల్యాండ్ రియల్ ఎస్టేట్ పత్రాలు ఇవి రక్షిస్తే రియల్ని రక్షించారు ఆయన శంకర్లదే అంటారు నహన్య కష్టిత్ బంధు సంసారముక్త ండి సంసారం నుంచి బయటపడాలి అంటే ఏ బంధువు పలికి ఇప్పుడు నా దగ్గరికి ఒక భార్యాభర్త కలిసి వచ్చాడు కలిసి అంటే నా సలహా కోసం నన్ను సలహా చేశానంటే దేనికోసం సలహా చేస్తుంటారో మీరు గురించి ఏదైనా స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కోసం నన్ను సలహా చేస్తారా చేయాలి లేకపోతే ఏదైనా ప్రయాణం కోసం నన్ను సలహా చేస్తారా నన్ను సలహా చేశారంటే ఒకరికి ఎందుకంటే సన్యాసం కోసం చేసుకుంటారు బాధ్యాభర్త కలిసి వచ్చి మేమిద్దరం సన్యాసం తీసుకున్నాం అనుకుంటున్నాం మీరు మీ సలహా అయిపోయింది నేను ఏమని చెప్పారంటే మీరిద్దరూ వెళ్ళి హాయిగా కాపురం చేయండి సన్యాసం అక్కడ చేయాలి బాధ్యాభర్త కలిసి సన్యాసం ఏమిటండి అక్కడే మీకు తేడా వచ్చేస్తుంది అంటే అంటే ఆయన ఆయన మీద ఆవిడ ఆవిడ మీద ఆయన మానసికంగా పరాధీనతలో ఉన్నారని తెలియట్లేదండి సైకలాజికల్ డిపెండెంట్ అని తెలియట్లేదు సైకలాజికల్ డిపెండెంట్స్లో ఉండి ఇంకా సన్యాసం ఏమిటి నేనంత వెదివాడినా నేనంత తేలింగ్లో పడిపోతారా ఏం కావాలేదు అలా నేను చెప్తాను మీ సన్యాసం టైం వచ్చినప్పుడు కాబట్టి ఈ సంసారంలో నుంచి ముక్తి కావాలంటే ఇది భార్యాభర్త కలిసి ధ్యానానికి వెళ్ళచ్చు ఇది భార్యాభర్త కలిసి పూజ చేసినట్టు ధ్యానం పురత పూజ చేసేప్పుడు ధర్మపుత్రి సమేత అది ఉంటుంది ధ్యానం చేసేప్పుడు ధర్మపుత్రి సమేత ధ్యాన యోగం ఇంకా రిష్య అలాంటివి ఇక్కడ ఎవరి గోల వాళ్ళదే అంచేత అసలు నేను భర్తను అనే దృష్టే దాన్ని నిరాకరించాలని చెప్తుంటే మళ్ళీ ఇంకా అదేలాగా కనుక బంధువులు అనేవాడు సంసారం నుంచి ముక్తికి బంధువు పనికిరాడు ఏదైనా ధర్మపత్ని సమేతస్యా ఏదైనా పూజా పురస్కారం చేసుకోవడం ఆ పూజలో సగం ఆవిడికి సగం వీడికి తర్వాత ఏదైనా స్వర్గానికి ఇవేవి అవన్నీ వేరే సగం మోక్షానికి అంటే సెల్ఫ్ రిలయన్స్ ఉంటారు ఇక్కడ శంకర్లు ఏదైనా ఒక చూడండి బంధులపితావత్ మోక్ష ప్రతికూల స్నేహాది బంధనాయతనత్వా స్నేహము అంటే అతుక్కుపోవడం ఆదిశబ్దం చేత పరాధీనత సైకలాజికల్ డిపెండెన్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి బంధుత్వంలో అలాంటి దోషాలు వస్తాయి ఈ అతుక్కుపోవడం ఆసక్తి సో మీ మోక్షం మీరు చూసుకుంటే మన మోక్షం ఏంటంటే ఇలా ఇలాంటి ఆసక్తి ఉంటుంది అవును అది కరెక్టే అనిపిస్తుంది అంటే ఆ స్నేహం అలాగే ఉంటుంది పరాజీవత ఉంటుంది అయ్యో మనం ఒక ఒంటరిగా వెళ్ళిపోతే ఒంటరిగా అని ఒక భయం ఉంటుంది నేను నేను ఒంటరిగా ఉండలేకపోవడానికి పైకి వెళ్ళకపోవచ్చు అంటాడు అంటే అవునా ఎదరవడంటారు ఇలాంటివన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా పెద్ద చర్చించదగ్గ విషయాలు ఏం కావు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే కాబట్టి బంధుత్వాలన్నింటిలోనూ ఈ దోషాలు ఉంటాయి స్నేహము స్నేహము అంటే అదేదో గొప్ప పదం అనుకునే స్నేహం వేరు ప్రేమ వేరు స్నేహము అంటే నూని నూని జిడ్డు అని అర్థం స్నేహం జిడ్డు పట్టుకుంటే వదలదు సబ్బు పెట్టి తోమినా వదలదు అది స్నేహం ఉంటాయి ఆది యుద్ధం చేత పరాధీనత ఇది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ వీటన్నిటికీ ఆయతనము అంటే ఆశ్చర్యమై ఉంటుంది ఈ బంధుత్వం అనేది కాబట్టి మోక్షానికి బంధుత్వం ప్రతికూలమవుతుంది తప్ప అనుకూలం కాదు అంటే అర్థం బంధువులన్నింటినీ మానేమని కాదు దాని అర్థం ప్రేమించాలి స్నేహము పరా పరాధీనత పెట్టుకోకూడదు సైకలాజికల్ డిపెండెన్స్ ఉండకూడదు ప్రేమించాలి ప్రేమని ఇవ్వాలి మనం ఏమీ తీసుకునే ప్రయత్నం చేయకూడదు ఇచ్చేటువంటి దృష్టిలో ఉండాలి ఇచ్చేదాంట్లో సమస్య సో అటువంటి స్వాభి స్వా స్వావలంబన ఈ శ్లోకం యొక్క రహస్యం ఏంటంటే స్వావలంబన అని ఇంగ్లీష్లో సెల్ఫ్ రిలయన్స్ అంటారు మీకు అధ్యాత్మ మార్గంలో సీక్రెట్ ఆఫ్ సక్సెస్ విజయాన్ని సాధించడానికి రహస్యం ఏమిటి అంటే స్వావలంబన పూర్తిగా స్వ ఉండాలి దీనికి దృష్టాంతంగా ఏనుగు సింహం కథ ఏనుగు అది దేహాభిమానంతో ఉంటుంది సింహానికి దేహాభిమానం ఉండదు సింహం దగ్గరికి వచ్చేప్పటికీ ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ సింహం పూర్తి స్వావలంబనతో ఉంటుంది స్వాభిమానము స్వావలంబన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసము అం చేతన మీకు తెలుగులో సంస్కృతంలో సామెస్తుంది స్వయమేవ మృగేంద్రత సింహాన్ని అడవికి రాజు అంట అడవికి రాజుగా ఈ పశువులన్నీ కలిసి అభిషేకించం అది తనకు తాను నేను ఈ అడవికి రాజును అని ప్రకటించుకుంటుంది అంటే ప్రకటించుకుంటుందంటే అలా బిహేవ్ చేసుకుంటుంది సింహము ఒంటరిగా ఉంటుంది గుహలో తన ఒక్క ఉంటుంది తోడు ప్రసక్తి ఒంటరిగా అంటే అది ఏనుడు ఉందనుకో సింహానికి సింహ సన్నగా ఉంటుంది దాని నడుము చాలా సన్నగా ఉంటుంది సింహం దొడ్డుగా ఉండదు నిజానికి సన్ననే నడుము గలది అని కవులు వర్ణించేప్పుడు యువతిని సింహ మధ్యమ అని గమనిస్తారు కాబట్టి దుడ్డుగా ఉండదు ఏనుగు గోల్డ్ దొడ్డుగా ఉంటుంది ఆ దేహాభిమానం అంతా బరువు ఇంచుకుంటూ సాగుతూ ఉంటుంది ఏనుగికి భయం ఎక్కువ ఏనుక్కి స్వప్నంలో సింహం కనబడితే చచ్చిపోతుంది ఆ సింహ దర్శనం చేత నీ ప్రాణం విడిచిపెడుతుంది దాని చేత సింహ స్వప్నం ఉంటారు ఏనుగు లక్షణం ఏమిటంటే అది ఒంటరిగా ఉండలేదు దానికి గుంపు ఉండాలి నేను ఆ గుంపుకి నాయకుడిని నాయకుడు అయితే నాయకుడు అంటే గుంపులో మందలో ఒక మెంబర్ ఒక గుంపులోనే ఉండాలి ఎందుకంటే ఒంటరిగా ఉండనుకోండి భయం ఎక్కడి నుంచి సింహం మీద పడి అంటే అంటే ఏనుగులు అన్నీ ఒక ముప్పయో నలభై ఒక హెంపుగా ఉంటాయి అవి ఏనువులన్నీ నిద్రపోయేప్పుడు రెండు మూడు ఏనుగులని పహరా పెట్టి నిద్రపోతాయి కదా రెండు మూడు ఏనుగులు చుట్టూ కాపలా కాస్తూ అప్పుడు నిద్రపోతాయి ఆ తర్వాత నెక్స్ట్ షిఫ్ట్ డ్యూటీ మార్పు అలా ఉంటాయి ఎందుకంటే భయం దానికి ఎప్పుడు భయమే భయం ఏమిటి దేహాభిమానం నిండా ఉండడం చేసి చచ్చిపోతారు అంత పెద్ద దేహం ఉంటుంది అంత బలమైన దేహం కూడా ఆ స్పిరిట్ లేకపోవడం చేత ఏనుగు చాలా దుఃఖంతో నిండిన జీవితాన్ని జీవిస్తుంది లేదా సింహం స్పిరిట్ ఆత్మవిశ్వాసం స్వావలంబనం ఏకాంత ఈ కారణాల చేత సింహం అంటే అది మృగేంద్రం కడలిక రాజు కాబట్టి సింహం యొక్క స్పిరిట్ లో ఉండాలి తప్పే ఏనుగు యొక్క స్పిరిట్లో ఉండకూడదు अभी आंधुदिता दाने की दृष्टा चुका नस्मा युक्त अवधारण आत्मवत्मनो बंधु ई बंधुवा वीट आसक्ति पराधीनता ఇటువంటి లక్షణాలని తర్వాత రాగద్వేషాలు ఒకళ్ళ మీద కోపం వాళ్ళ మీద తాపం వీళ్ళు ఇలా అన్నీ వాళ్ళు అలా పడి పార్టీగం ఇవన్నీ చూస్తే రావణకృష్ణ అంటే ఈ నిజంగా శ్రీకృష్ణుడు మంచి మాట చెప్పాడు తస్మాత్ యుక్తం పైగా అవధారణ బలం ఉంది మరియు చెప్తున్నాడు ఆత్మైవ హ ఆత్మనో బంధు ఏవా ఉంది నిశ్చయం ఆత్ తన స్వరూపమే తనకు బంధు నాకు నా ఆత్మయే బంతు దాని అర్థం చుట్టుపక్కల వాళ్ళను నిరసించటం కాదు అందరినీ ఆశీర్వదించాలి అందరినీ ప్రేమించాలి అందరికీ సేవ చేయాలి అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ ఏది వాళ్ళ వాళ్ళకి కావాలో వాళ్ళకి అవన్నీ ఇచ్చేయాలి మన ధ్యానాలు అవి వాళ్ళ మెచ్చ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళు చేసుకుంటే చూసుకుంటారు వాళ్ళ కలక్షపం వాళ్ళు చేస్తారు మన తరఫు నుంచి వాళ్ళకి ఎంత సేవ కావాలో అంత మనం మటుకు పూర్ణ స్వావలంబనతో ఆ ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఆత్మరూపంగా ఈశ్వరుణ్ణి ధ్యానిస్తూ కృతార్థమయ్యేటువంటి ప్రయత్నంలో పాకున్నాం కాబట్టి శ్రీకృష్ణుడు ఆ అవధారాన్ని అంటే నిశ్చయం ఆత్మయే ఆత్మ ఇవ ఆత్మ మాత్రమే ఆత్మకు బంధువు అని చెప్పాడే ఇంటికి వెళ్ళి ఇంక ఈ నుంచి నాకు నేనే బంధువు మీరెవడు నాకు బంధువులు కాదు అలాంటి ఏమీ చెప్పకూడదు అలాగే చెప్పేది కాదు ఆ అనుభవానికి తెచ్చుకోవాలి నన్ను ఇతరులు రక్షించటం ఏంటి నేనే రక్షిస్తానందరినీ అనే ఒక సింహముగానే మృదేంద్రముగానే ఉండాలి కానీ ఆ అవసరం ఇచ్చినప్పుడు సహాయం ఎలాగో తీసుకుంటారు అవన్నీ ఇన్సిడెంట్లు ఆ స్పిరిట్ తెచ్చుకోవాలి ముఖ్యంగా ప్రధానమైన విషయం ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన అది ప్రాముఖ్యం చూడండి ఆత్మ అంటే దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి అహంకారం ఇన్ని లెవెల్స్ లోనూ ఆత్మశుద్ధ ప్రయోగం ఆత్మ అనేదానికి ఇవి ఏవి ఆత్మ కాదు వీటి అన్నిటికీ అతీతమైన ఆ ఎరువు దేశకాల పరిచ్ఛేదములు లేని ఆ చైతన్య వేదికలలో అది ఆత్మ కానీ మన అనుభవం ఎలా ఉంటుంది దేహములందు ఆత్మబుద్ధి ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ దేహము మనకి బంధువుగా ఉండాలి తప్పిస్తే శత్రువు కాకూడదు ఇప్పుడు దేహాన్ని మనము బంధువుగా మనకి ఉపకారం చేసే దానిగా మలుచు ఉపకారం చేసేది ఉపకారిగా మలుచుకోవాలి కానీ దాన్ని అపకారిగా మలుచుకోకూడదు ఇప్పుడు జ్వరం వచ్చిందనుకో జ్వరం అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వచ్చినప్పుడు వెంటనే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన మందు రాసిస్తారు ఆ తిరుక్కుని అవి వేసుకోవాలి కోర్సు బ్యాక్టీరియా కోర్సు మూడు రోజులు వేసుకోండి రోజుకు రోజు వేసుకోకుండా కోర్స్ ఇస్తారు మర్చిపోకుండా ఆ టైంతో వేసి ఇసుకోవాలి ఈ జ్వరం తగ్గిపోతుంది జ్వరం తగ్గిపోతే ఆ దేహం మనకి ఉపకారం చేసుకుంది ఆరోగ్యంగా ఉన్న దేహంతో మనం క్లాస్కి వెళ్ళచ్చు చదువుకోవచ్చు ఎవరికైనా సేవ చేయొచ్చు ఈశ్వరుని ఆరాధించవచ్చు ధ్యానం చేయవచ్చు మీరు ఒక రకమైన అజ్ఞానం చేతనం మూర్ఖత్వం చేతనం ఈ మందులు మాకులు మాకు అక్కర్లేదనం ఏదో అలాంటి ఒక అర్థం ఒక ధోరణి పెట్టుకుని మందు వేసుకోవాలి అనుకోండి ఆదైపోతున్నాను లేకపోతే మా తాత మా ముత్తాత గారేమో అగ్నితోండ మాత్రం వేసుకుని వారు నా అలాంటి పిచ్చి పెట్టుకున్నాం ఏదో ఇలాంటి పని చేశారనుకోండి సపోజ్ సరైన మనులు వేసుకోలేదు అనుకోండి అయితే మిరియాల కషాయం ఏమన్నా ఏదో అలా చేశారనుకోండి తగ్గిపోతే పర్వాలేదు తగ్గలేదనుకోండి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గలేదనుకోండి అప్పుడు ఆ దేహము మనకేమవుతుంది అపకారం చేస్తుంది ఉపకారం చేయవచ్చు కాబట్టి దేహాన్ని శత్రువుగా మార్చుకోకూడదు దేహాన్ని మిత్రుడుగా టెక్ట్టుకోవాలి అది ఎలాగా ఈ ప్రకరణం అంతా రాబోతుంది అది ఎలాగంటే ఆరోగ్యవంతమైన దేహము మనకి మిత్రుడు ఆరోగ్యం చెడిన దేహము మనకి శత్రువు ఇంద్రియాలు ఆ ఇంద్రియములు భోగము ఎక్కువైపోయిన ఇంద్రియాలు శత్రువులైపోతాయి భోగం పరిమితంగా ఉన్నట్లయితే ఇంద్రియాలు మనకి మిత్రులు మీరు రసనేంద్రియము చెప్తుందనుకోండి ఆ మంచి రుచులన్నీ బాగా ఎంజాయ్ చేసేయాలని చెప్పేసి మీరు ఆ రుచుల వెనకాల పరుగులు తీయడం ప్రారంభిస్తే ఈ రసనేంద్రియం వీళ్ళు రోగిష్ఠు అని అలా కాకుండా పరిమితంగా రసనేంద్రియాన్ని వినియోగించుకుంటూ ఎంజాయ్ చేసినట్లయితే ఆ రసనేంద్రియమే మిత్రుడై అలాగే చెలి ముక్కు అన్ని ఇంద్రియాలని మనము పరిమితంగా వాటిని వాడుకుంటూ భోగ వాసనలని తగ్గించుకుని మనం యథోచితమైన భోగాన్ని మాత్రమే ఒక ఈశ్వరుని కృతజ్ఞతాబుద్దితో స్వీకరిస్తూ ఇంద్రియాలు మనకి శత్రువులావో పైగా మిత్రులుగా ఉండి ఉపకరిస్తాయి ఇక మనస్సు మీరు ప్రతిరోజు నేను మొన్న క్లాసులో చెప్పాను వారం రోజులు ఐదు నిమిషాలు నిశ్చలంగా మనస్సును అభ్యాసం చేయాలి రెండో వారం పది నిమిషాలు చేయాలి రోజుకు రెండు తప్పనిసరిగా ధ్యానం చేయాలి ధ్యానం కూడా నేర్చుకుందాం మనం సో ఈ ధ్యానం చేసేటువంటి పద్ధతిని మీరు నేర్చుకుని ఎక్కడొకటి నేర్చుకోవడం ఇక్కడ నేర్చుకుంటే ఇక్కడ నేర్చుకోండి మరో చోట నేర్చుకుంటే మరో చోట ధ్యానం సరైన పద్ధతిలో ధ్యానం చేసి పద్ధతి నేర్చుకుని సరైన పద్ధతిలో నేర్చుకోవాలి ఇంకేదో పిచ్చి ఎల్లో పిచ్చి అన్నట్లుగా ఏదో పిచ్చి ధ్యానం పడుతుంది చేయడం కాదు సరైన పద్ధతిలో ధ్యానం నేర్చుకుని ఆ ధ్యానం అభ్యాసం చేస్తుంటే రేపు పొద్దున్న నుంచి రాందేవ్ బాబా గారు ఆయనేమో యోగాలు ఆసనము ప్రాణాయామము కూడా ధ్యానంలో అందాలేవి అవి ధ్యానం కంటే భిన్నాలు ఏమి కావు ధ్యానంలో కాబట్టి వాటిని నేర్చుకుంటారో మీరు ఎలా చేసినా సరే చాలా బాగా చెప్తారు నేర్చుకుని రోజు తప్పనిసరిగా పది నిమిషాలు ఉదయం పది నిమిషాలు సాయంకాలం ధ్యానం చేస్తే ఆ మనస్సు మనకి మిత్రుడవుతుంది మీరు ధ్యానం చేయకుండా మనస్సునున్న ఆందోళనలు రాగద్వేషాలు కాలుష్యాలు పెంచేసుకుని ధనములందు లోభము భోగములైన ఆసక్తి పెంచేసుకుని ఈ సంసార రాగద్వేషాల యొక్క ఊగిలో పడి ఒప్పుకుంటూ ఆ మనస్సే శత్రువు శత్రువు వైపు ఉండడు ఇక్కడ ఈ బుర్రలో ఉంటాడు శత్రువు లోపల కూర్చుని మనల్ని హింస పెట్టేస్తూ ఉంటాడు ఆ మనస్సు అనే శత్రువు కాబట్టి మనస్సుని మనకు ఉపకారం చేసేదిగా ఉంచుకోవాలనిపిస్తే శత్రువుగా నిర్మాణం చేసుకోకూడదు మీ చేతిలో ఉంటుందంత బుద్ధి బుద్ధితోటి మహోన్నతమైన విషయాలను అధ్యయనం చేసి నేర్చుకునే ప్రయత్నం చేయాలి సంస్కృత భాష భగవద్గీత ఉపనిషత్తులు ఉన్న మొదలైన ఉన్నతమైనటువంటి గ్రంథాలను అధ్యయనం చేసి తద్వారా బుద్దిని మనం మనం మిత్రుడిగా మార్చుకోవాలి ఒకవేళ బుద్ధిని మీరు నెగ్లెక్ట్ చేశారనుకోండి ముఖ్యంగా వయస్సు పెరిగి కొలకి బుద్ధిని రిటైర్ అయిపోతారు ఆఫీసులో బుద్ధిని ఉపయోగించినప్పుడు ఉపయోగించారో లేదో మానేరో ఇప్పుడు ఇప్పుడు లేదు న్యూస్ పేపర్ చదవడం బుద్ధికి ఉపయోగం కాదు పాల ప్యాకెట్లు తీసుకురావడం క్యాల్కులేషన్లు వేయటం న్యూస్ పేపర్ చదవటం దీనివల్ల బుద్ధిగా ఏం పనుండదు దాంతో ఆ న్యూరాన్స్ ఉంటాయి చూసారా బుద్ధి బ్రెయిన్లో న్యూరాన్స్ అవి ఉంటాయి అవి ఫైట్ చేయడం మానేస్తాయి యు డోంట్ యూజ్ ఇట్ యూ లూజ్ ఇట్ అని ఒక యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ దాంతో న్యూరాన్స్ ఫైట్ చేయడం మానేస్తే వీడికి ఈ బ్రెయిన్ రిలేటెడ్ వ్యాధులు వస్తాయి పక్షవాతం ఎపిలెబ్సీ ఆల్జైమర్స్ ఇలాంటివి వస్తాయి కాబట్టి బుద్ధిని ఎప్పుడు యూజ్ చేస్తూ ముందు క్లాసికల్ లిటరేచర్ అండ్ క్లాసికల్ లాంగ్వేజెస్ మీరు రిటైర్ యువనలోనూ మధ్య వయసులోనూ ఉన్నప్పుడు చదివినా చదవకపోయినా రిటైర్ అయిన తర్వాత చదివి తీరాలి మీ బ్రెయిన్ కండిషన్లో ఉండాలంటే హృదయం కండిషన్లో ఉండాలంటే రోజు నడవాలి అలాగే బ్రెయిన్ కండిషన్లో ఉండాలంటే శాస్త్రీత్ గీత ఇలాంటి గంభీరములైనటువంటి లోతైనటువంటి గ్రంథాలను అధ్యయనం చేయాలి అందుకే ఈ సమ్ సిల్లీ టీవీలు చూస్తో ఏదో మేము ఏదో ఘహకారం దానివల్ల బుద్ధికి పని ఉండదు కాబట్టి బుద్ధిని మిత్రుడుగా మార్చుకోవాలి బుద్ధిని శత్రు వయస్ట్లో చేసుకోకూడదు ఇంకా అహంకారం ఏ అహంకారం రాగద్వేషాల వెంట పడుతో గర్వాన్ని కలిగి ఉంటుందో ఆ అహంకారమే పెద్ద శత్రువు ఏ అహంకారం ఈశ్వరుణ్ణి శరణాగిపి చేసుకుందో ఆ అహంకారం మనకి మిత్రుడు శ్రీరామకృష్ణ వారు చెప్పారు దేహం ఉన్నందు అభిమానం ఉండి నేనొక పరిచ్ఛన్నం వ్యక్తిని అనే అహంకారం ఉన్నంత వరకు ఆ అహంకారాన్ని ఈశ్వరులకు శరణాగతి చెయ్యి అహంకారం తొలగిపోయి ఈశ్వరునిలో విలీనమైపోయి అహం బ్రహ్మాస్వి అనే స్థితికి చేరుకున్న తరువాత ఇక శరణాగతి చేసే ప్రసక్తి ఉండదు అహంకారం ఉన్నంత వరకు శరణాగతి చేసి తీరవలసినదే కాబట్టి ఈశ్వరుని యొక్క విల్ ముందు మన యొక్క విల్ పర్సనల్ విల్ని సరెండర్ చేసేసి శరణాగతి చేసి ఆ నిరహంకార స్థితిలో మనం జీవించి ప్రయత్నం చేయాలి ఆ విధంగా అహంకారాన్ని మనకి అనుకూలంగా మలుచుకోవాలి ఈశ్వరు శరణాగతికి వినియోగించుకోవాలి తప్పిస్తే అహంకారాన్ని గర్వము అహంకారము మొదలైనటువంటి దానికి వినియోగించడం కాబట్టి అహంకారము శత్రువు కాకుండా చూసుకోవాలి ఈ విధంగా మన శత్రువులైనా మన మిత్రులైనా మనలోనే ఉన్నారు బయట శత్రువులు లేరు మిత్రులు లేరు బయట ఉండేవాళ్ళు ఎవరో వాళ్ళ గురించి మరి చెత్త చేయటం నా దేహము నా ఇంద్రియము నా మనస్సు నా బుద్ధి నా అహంకారం ఇవి నాకు బంధువులుగా ఉపకారం చేసేవిగా ఉండాలి తప్ప ఇవి నాకు శత్రువులు కారణు ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అది చాలా ప్రధానమైన సందేశం శ్లోకంలో ఆత్మైవ రిపు శత్రు తప్పుగా ప్రవర్తించినప్పుడు ఆత్మయే శత్రు ఇక్కడ బెల్లం కొండవారు కేకల ఎలా వస్తున్నారంటే తానే శత్రువు ఎప్పుడవుతాడంటే అసంపాదిత యోగ ఆత్మైవ ఆత్మన శత్రు మీరు యోగాన్ని జీవితంలోకి తెచ్చుకున్నారా లేదా కర్మయోగము ధ్యానయోగము కర్మయోగము బహిరంగము ధ్యానయోగము అంతరంగము ఈ రెండు మీ జీవితంలోకి వస్తే మీకు ఈ దేహేంద్రియాదులన్నీ మిత్రులైపోతాయి ఈ రెండు కనుక మీ జీవితంలోకి రాకపోతే ఈ దేహేంద్రియాలు సంసార విషయాల్లోనే పరిభ్రమిస్తూ ఈ దేహేంద్రియాదులే మనకి శత్రువుల కింద దేహమే శత్రువు అండి మీరు దేహాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని సరైన ఆరోగ్యాన్ని పరిరక్షించలేదనుకోండి దేహమే శత్రువు ఇంకా వేరే శత్రువు ఎక్కడుంటారు మీరు మనస్సుని ఆ మాలిన్యాన్ని కడిగి వేసే ప్రయత్నం ఏం చేయకుండా రాగద్వేషాలను అలా పెంచుకుంటూ పోయారనుకోండి మీకు శత్రువు బయట ఉంటాడండి బయట ఎవడో ఉండడు మన మనస్సులో మన మనస్సు కాబట్టి యోగము ధ్యాన యోగము కర్మయోగము అది పట్టుకుంటే ఇవి మిత్రులు అవుతాయి అవి లేకపోతే మనకు ఈ శత్రువులు అన్య బాహ్య అపకారీ బాహ్యశత్రు స ఆత్మ ప్రయుక్త ఇది యుక్తమవధారణం అంటే శంకరులు ఏమంటున్నారంటే శత్రు అనగా ఎవరు ఎవడు అపకారం చేస్తాడో వాడు శత్రు అదే కదా అది అది శత్రువు యొక్క లక్షణం ఎవడు అపకారం చేస్తే వాడు శత్రువు ఇప్పుడు ఫలం అవ శత్రువు అని మీరు అన్నారు అనుకోండి బాహ్య శత్రువు అంటే మన జీవితంలో మనకు ఎప్పుడో ఆ వ్యక్తి అపకారం చేశాడు కాబట్టి వాడిని శత్రువు అని మీరు అన్నారు ఓకే మీరు జీవితం ముందుకు సాగిపోతుంది మూడు నాళ్ల ముచ్చట జీవితం ఎంతో కాలం ఉండదు ఈ ఉన్న సమయాన్ని దుర్మిన సంసారంలో వ్యవహారాల్లో తలముకలు అయిపోయి దుర్వినియోగం చేశారనుకోండి ఇప్పుడు మీకు అపకారం ఎవరు చేశారు మీరేం చేస్తుంది కాబట్టి ఈ సంసార వ్యామోహంలో పడిపోతో యోగాన్ని పట్టుకోకపోతే తనకి తానే అపకారం చేసుకున్నవాడు అయ్యాడు కదా ఇప్పుడు అపకారం చేసిన వాడు శత్రువు అనే నిర్వచనాన్ని అప్లై చేస్తే ఇప్పుడు తనకి శత్రువు తానే కాబట్టి చూడండి శత్రువులు మిత్రులు బాహ్యములం ఉండరు తన ఎందే తను మోక్షాన్ని పొందటానికి అడ్డు ఎవరు తానే ఒక ఫిలాసఫర్ అన్నాడు ఇంగ్లీష్లో ఐ ఫౌట్ మై ఎడిమీ అండ్ ఇట్ మై సెల్ఫ్ నా శత్రుయలో నాకు తెలిసిపోయింది నేనే కాబట్టి ఆత్మ యుక్తం అవధారణ మళ్ళీ ఇదే ఆత్మైవ హ్యాత్మనో బంధువు అంటే ఆత్మైవ నిపురాత్మన అని ఇంకో అవధారం ఈ అవధారములన్నీ కూడా చాలా బాగున్నాయి ఆత్మైవ నిపురాత్మన మంచి మంచి శ్లోకం వాటి ఫినిష్ చేశారు తర్వాత శ్లోకం బంధురాత్మాత్మనస్త ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శ్రుత్వే తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రు అని ఒక ప్రతిపాదన మనం చూసాం దీన్ని కొంచెం వివరిస్తున్నాం శ్రీకృష్ణుడు మీకు ఒక దృష్టాంతం చెప్తా పూర్వానికి ఒక పెద్ద ధనవంతుడు ఒక పెద్ద సేఫ్కి పెద్ద ధనవంతుడు ఒక ఆయన దీవారు ఆయనకి ఇద్దరు కొడుకులు ఆయన ఇద్దరు కొడుకులకి ఆస్తి సమానంగా వంచి కోటీశ్వరుడైనా క్షమో యాభై లక్షలు ఇచ్చి నాయన వీరు పల్ల బిడ్డలతో సుఖంగా ఉండండి అని ఆయన కాలం చేశారు ఐదు సంవత్సరాలు పూర్తయ్యేప్పటికీ వేళలో ఒకడు బెచ్చగాడైపోయాడు ఇంకొకడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ఒక పెద్ద మనిషి అడిగాడు ఏమిటారా మీరిద్దరూ సమానమైన ఆస్తితో జీవితం ఒకడు బిచ్చగాడయ్యాడు ఇంకొకడు ఉన్నత స్థితిలో ఉన్నాడు కారణం ఏమిటి అని అడిగాడు అంటే దాన్ని విశ్లేషణ చేస్తే తేలింది ఏమిటంటే ఈ బిచ్చగాడు అయిపోయాడు చూడండి వాడు తనకు తానే పెద్ద అపకారం చేసుకుని అలవాడైపోయాడు ఈ ఉన్నత స్థితిలో ఉన్నవాడు తనకు తానే ఉపకారం చేసుకున్నాడు ఏమిటి ఉపకారం ఏమిటి అపకారము అంటే స్వావలంబన అదే ఉపకారం పరాధీనత అపకారం ఎద్రవాడు చేయ మనకి మన ఈ ఇద్దరు కూడా ఎలాగ వాళ్ళకి ఆస్తిపాస్తులు తగ్గిచ్చిపోయారు కదా ఈ ఒక్క కొడుకు ఏం చేశాడంటే పోజు పొద్దున్నే లేచి పొలానికి బయలుదేరేవాడు పొలంలో వ్యవసాయం చేయించడానికి పొలానికి బయలుదేరేవాడు చేతితో కనబడుతుంది ఇంట్లో చాలా నౌకర్లు వాళ్ళు ఉంటారు కదా రంరా నేను పొలానికి వెళ్తున్నాను రండి బయలుదేరు అని వాళ్ళందరినీ తనంతా తీసుకుపోయేవాడు ఆయన ముందు నడిచేవాడు వీళ్ళందరూ వెంట ఆ పొలంలో కష్టపడి తను పనిచేసేవాడు ఆయన పంచేస్తుంటే నౌకరు వాళ్ళు కూడా వచ్చేస్తారు వాళ్ళు కూడా పనిచేసేవారు సాయంకాలం ఇంటికి వచ్చేవాడు తప్పకుండా పంపేసేవాడు వాళ్ళందరికీ భోజనం పెట్టేవాడు ఇది మొదటి రెండో కొడుకు ఆయన ఆలస్యంగా నిద్రలేచి ఎలా ఇంకా వాళ్ళు పొలాలకి వెళ్ళలేదేమో వెళ్ళని పాటిది పొలాలకి అని వాళ్ళని పంపించేవాడు తన ఇంట్లోనే ఉండేవాడు శుభ్రంగా టిఫిన్లో వీటింట్లో ఇంట్లో ఉండేవాడు వీళ్ళు పొలాలకి ఆయన వెళ్ళమున్నప్పుడు వెళ్ళి వాళ్ళు పొలానికి వెళ్తే ఈయన ఇంట్లోనే ఉండేవాడు పొలానికి వెళ్ళేవాడు కదా కదా డబ్బు ఉన్నవాడు కదా మరి అంచేత వాడు పొలంలో చేసి చేసేవాడు లేది లేదు ఈ విధంగా తను ముందుకు అడుగు వేసి తన అనుయాయులను తన వెంట తీసుకువెళ్ళిన వాడు ఉన్నత స్థితిలో మిగిలిపోయాడు తను ఇంట్లో విశ్రాంతి తీసుకుంటో సోమరిగా బతుకుతో మీరు వెళ్ళి పని చేయండి అని పరాధీనకలో పడ్డవాడు వాడు పాపర్ తెచ్చగా నడిపోయాడు ఆ విధంగా ఈ దేహాన్ని ఇంద్రియాలని మనస్సుని చక్కగా పనిలో పెట్టి వాటికి పనిచ్చి వాటి నుంచి పని తీసుకుంటూ ఎవడైతే స్వామలం మనతో ఉంటాడో వాడు తనకు తాను మిత్రుడుగా మిగిలిపోతాడు కొందరు ఇది చాలా ముఖ్యమైన విషయం చాలా జీవితంలో ప్రధానమైనటువంటి పాత్ర ఉన్న ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాను అనుకోండి అక్కడ ఏదో వస్తువులు పుస్తకం అయితే అది కావాలనుకోండి గవర్నమెంట్ బిల్ చే తీసుకురావాలన్నా అనుకోండి బస్ అంత చిన్న విషయం అక్కడే రోగం ఆరంభం దట్ ఈస్ అవర్ ఎక్స్ ఒక అతను నా దగ్గరికి వచ్చాడు మేమిద్దరం పనిచేస్తున్నాము ఆ యజమాని నాకు పని ఎక్కువ ఇచ్చి నా చేత పని ఎక్కువ చేయిస్తున్నాడు నాకు చాలా దుఃఖంగా ఉంది అన్నాడు అంటే నేను చెప్పడం చూడు నువ్వు చాలా పొరపాటు నువ్వు రేపే వెళ్ళి యజమాని దగ్గరికి వెళ్ళి ఆయనకి నేను కృతజ్ఞతనే ప్రకటించు ఎందుకంటే నీకు ఆయన పని ఎక్కువ ఇవ్వడం ద్వారా నీకు మహోపకారం చేస్తుంది అవతల వాడికి పని తక్కువ పడడం వాడికి అపకారమే దొరుకుతుంది కాబట్టి ఇంట్లో పని ఉందనుకోండి దెబ్బలాడుకుంటారు నేను ఎందుకు ఎక్కువ చేయాలి అలా దెబ్బలాడుకున్నారంటే వాళ్ళు వాళ్ళకి వాళ్ళే అపకారం చేసుకుంటారు మనం ఏం చేయాలి నేను ఎక్కువ పని చేస్తాను అని పోటీ పడ అంతేగాని పని తప్పించుకోవడానికి పోటీ పడకూడదు నేను ఎక్కువ పని చేస్తాను అని పోటీ పడ అలాగే ఏదైనా చిన్న పనుందనుకోండి వెంటనే లేచేసి చేసేయటం అలా చేసుకోవాలి అంతేగాని అలాగా వద్దలా కూర్చుండి అది తీసుకురారా అది అటు తీసుకురారా అని పురమాయించో లేకపోతే తర్వాత అటు వెళ్ళినప్పుడు చూద్దామో అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారనుకోండి శరీరం దౌరగ్రస్తం ఉంటుంది అలాగే మనస్సు ధ్యానము నిరంతరంగా చేసుకున్నటువంటి మనస్సు మాత్రమే ఆరోగ్యంగా మీకు మనస్సు యొక్క ఆరోగ్యం మీరు ధ్యానం ద్వారా సంపాదించుకోకపోతే ఆ మనస్సు శత్రువై కూర్చుంటుంది ఇది ప్రధానమైన టాపిక్ మీకు పెద్దలు మీకు తెలియదని నా అభిప్రాయం కాదు దీని మీద ఒక ఫుల్ వెరస్ ఉన్నది ఇది మళ్లీ క్లాస్ లో మనం అర్థం కాదు పూర్ణం పూర్ణముదం పూర్ణముదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమూర్ణమనే వాశిష్యతే ఓం శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం తత్సష్ణాన